అప్సం యూట్గా ఇన్సెల్ఫ్ లేదు అనే ప్రయోగం ఈ సృష్టిలో ఉండదు కాబట్టి దాని చూసే నాన్ ఎగ్జిస్టెన్స్ దిస్ నాన్ ఎగ్జిస్టెన్స్టెన్స్ కాబట్టి రిలేటివ్ అదే రిలేటివ్ టు వాట్ రిలేటివ్ టు ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఈజ్ అప్సంట్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ రిలేటివ్ టు ఎగ్జిస్టెన్స్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఎగ్జిస్టెన్స్ అని ఉనికిని మీరు పిక్చర్లోకి తీసుకున్నారో దట్ ఇన్క్లూడ్స్ ది అపోజిట్ ఆల్సో కాబట్టి దాన్ని వేరే స్టడీ చేయనక్కర్లా బికాజ్ ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ ఆ విధంగా మనం గమనించాలి సో అంతేతనే ఇప్పుడు నాస్తి అని అన్నాడంటే నాస్తి అంటే రిలేటివ్లీ ఇట్ ఈజ్ నాస్తి అంతేగాని అప్సల్యూట్లీ నాస్తి అని అనడానికి ఎవరికే అది దాని సమాచారం ఎనివే మౌలికంగా ఈ జగత్తులో ఉండే సకల పదార్థములు కూడా అస్థి రూపంగానే మనకు అనుభవానికి వస్తూ ఉంటాయి నేను అనేది ఈ ద్రష్ట కూడా అస్థి రూపంగానే అనుభవానికి వస్తున్నాడు కాబట్టి సబ్జెక్ట్ ఈజ్ అస్థి రూపంగా అనుభవానికి వస్తున్నాడు ఆబ్జెక్ట్ ఈజ్ అస్థి రూపంగా అనుభవానికి వస్తూ ఉన్నాడు జగత్ అంటే ఏంటండి ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఆబ్జెక్ కలెక్టివ్ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ అందరి యొక్క కలెక్టివ్ ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ కలిపి జగత్తు కాబట్టి అంటే ఈచ్ ఆ సబ్జెక్ట్ ఈజ్ అని ఆబ్జెక్ట్ ఆల్సో ప్రతి వ్యక్తి కూడా ఈ దృశ్యం అవుతూ ఉంటారు మీరు మీరు చూసేదానికి మీరు సబ్జెక్టే కానీ నేను చూసేదానికే మీరు ఉంటారు అంటే అర్థమైతే మీరు ఆబ్జెక్ట్ అయిపోతారు కాబట్టి అల్టిమేట్లీ ఎవరీ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో అయిన ఆబ్జెక్ట్ కనుక సో ప్రతి సబ్జెక్ట్కి కూడా మొత్తం ఎంటైర్ యూనివర్స్ ఉనికి రూపంగా అనుభవానికి వస్తాయి అండ్ ఎవరి సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఉనికి అయామ్ అయామ్ అయామ్ అయామ్ అయామ్ రూపంగానే సకల సబ్జెక్ట్స్ సకల ప్రాణులు కూడా తమ యొక్క అస్తిత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ మూలంలో ఏ తత్వము ఏ కారణ వస్తువు అది ఏ రూపంగా ఉంటుంది అంటే అది కూడా ఉనికి అనే రూపంగానూ ఉంటుంది మరి అది ఉనికి అయ్యి ఉనికి అయితే దేర్ మస్ట్ బి సమ్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉనికి అల్టిమేట్లీ పోతారు ఉనికి అంచేతనే నెక్లెస్ బంగారమే నెక్లెస్ను తయారుగా చేయడానికి ఉపయోగించిన పిండం ఏదైతే కలదో అది బంగారం డిస్కర్ అది బంగారం అంతేగాని బంగారం అయ్యి బంగారం కాకుండా ఉండదు కాబట్టి ఇంక మరి గానికి దీనికి తేడా అవుతుంటే దాని ఎందు నామరూపంలో అభివ్యక్తం కాలేదు పిండముందు బంగారపు ముడయ్యందు ఈ ఆభరణమునందు నామరూపంలో అభివ్యక్తం అయ్యేవి కాబట్టి అభివ్యక్తం అవుతా అభివ్యక్తము కాకపోవుట అనే తేడా మినహాయిస్తే బంగారం కామన్ డినామినేటర్ కామన్ ట్రూత్ సో అదేవిధంగా అభివ్యక్తమైన నామరూపాత్మక నిజగత్తు అభివ్యక్తము కాని పరబ్రహ్మ ఓటర ఎగ్జిస్టెన్స్ ఓన్లీ కాబట్టి ఈ జగత్తు సత్తు నుంచి ఆవిర్భవించింది కనుక ఇప్పుడు ఈ రూపంగా నామరూపాత్మకంగా గోచరించే ఈ నానాత్మ విశిష్టమైన జగత్తు ఇదం అగ్రే పుట్టటానికి ముందు ఈ విధంగా అభివ్యక్తం కావటానికి ముందు సద్రూపంగానే ఉండేది కాబట్టి పరమేశ్వరుడు అంటే సద్రూపుడు అని ఉనికి ఎగ్జిస్టెన్స్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అప్సల్యూట్ అంటే ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అని ఎందుకు అని ఆలోచిచ్చిందంటే ఇప్పుడు ఘటహ అస్థి ఈ ఘటహ అస్థి అనేప్పటికీ ఎగ్జిస్టెన్సే సందేహం లేదు సత్య కానీ ఎటువంటి సత్య ఇట్ ఈస్ లిమిటెడ్ పరిచ్ఛన్నం అలాగా ఘటహ అస్థి అని ఇక్కడ అన్నారు కానీ ఇక్కడ ఓ దేశంలో దేశానికి లిమిట్ అవుతుంది కాలానికి లిమిట్ అయిపోయింది ఘట అస్తి అన్నప్పుడు పుస్తకం చూపించి ఘట అస్తి అనలేదు పుస్తకే ఘట నాస్తి ఘటే పుస్తకం నాస్తి అన్యోన్యభావం ఉంటుంది కాబట్టి ఎదురు ఆబ్జెక్ట్ లిమిట్స్ ఎదురే వాళ్ళ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ మూడు రకాల లిమిటేషన్స్ వచ్చేసాయి ఈ లిమిటేషన్స్ ఏమీ లేదుది కాబట్టి దేవుణ్ణి పట్టుకుని ఒక దేశంలో ఉన్నాడు అనుకోవడం దేశం మనకు అతీతంగా ఈశ్వరుడు ఒక కాలంలో ఉన్నాడు అనుకో అలాగే ఈశ్వరుణ్ణి వన్ మోర్ ఆబ్జెక్ట్ కింద చూడకూడదు ఈశ్వరుడు వన్ మోవర్ ఆబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్ జగత్తులో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కోట్లాది ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దేర్ ఈస్ వన్ మోర్ ఆబ్జెక్ట్ గాడి ఈశ్వర అనుకో జగత్తులో ఎంతమంది ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు దేర్ ఫర్ గా వన్ మోవర్ ఎ స్పెషల్ అలా అనుకో మరి అయితే మరి మరి పూజలో ఇవన్నీ ఏంటంటే ఉపాసన ఉపాసన కోసం ఒక రూపాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అంచేతనే ఆ విషయాన్నే గ్రహించే గ్రహించాలి అంతేగాని దాన్ని ఫర్దర్ గా కాన్క్రిటైజ్ చేసి పెట్టేస్తే అనేక వికృతులు వచ్చేస్తాయి సమాజంలో ముఖ్యంగా ఈ భారతాన్ని రామాయణాన్ని స్టేజ్ మీద ప్రదర్శించే సందర్భంలో ఎన్నెన్ని వికృతులు వచ్చి పెట్టేస్తున్నారంటే వాళ్ళు అదైతే జోగము జోగమాటతారు చూడండి ఆ సీన్ని చాలా వక్రీకరించేసి దానిపై జోక్స్ అన్ని ప్రవేశపెట్టేసి అలాగా దాని మీద ఎవస్తూ ఉంది కృష్ణ శ్రీకృష్ణ తులాభారం శ్రీకృష్ణ తులాభారం నాటకం శ్రీకృష్ణుడు ఇటు కూర్చుంటాడు ఆ తులలో ఆ ప్రాసులో ఇటు కూర్చుంటాడు అటువైపు రుక్ష్మిదేవి వచ్చి ఒక తులసి మూడు నమస్కారం చేసి ఒక తులసి వేస్తుంది వేసేపటికి ఇప్పుడు ఏమవ్వాలి ఆ క్రాసీట్ వచ్చేసి ఈ ఈ సిగ్గే కింద చేయాలి ఈ సిగ్గే వైపు లేవాలి కృషికి పైపులు ఎలా అవుతుంది అంటే అక్కడ ఒక మెకానికల్ అరేంజ్మెంట్ ఏదో చేసుకుని ఉంటారు ఆ మెకానికల్ ఒక లేవర్ ఏదో ఉంటుంది ఇలాగే కెక్నికల్ ఒప్పితే ఆ ఈ సిగ్గు వచ్చి ఈ సిగ్గు పైపు మన వాళ్ళు అన్ని పూర్ మెటీల్స్ యూజ్ చేస్తారు క్లీన్ మెటీరియల్స్ చేయరు సో అంత అతుకుల బొంత సామ్రా అతుకుల బొంత వ్యవహారమే కానీ అదేదో క్లీన్ గా పెట్టుకున్నాము ఇప్పుడు స్టేజ్ ఉందనుకోండి స్టేజ్ మీద యాక్టర్ ఇచ్చేస్తూ ఉంటే ఓ బల్లవీది ఇంకో బల్లవీరికి ఎవరు కాదు గడ్డి తగిలి ఇట్లా ఉంటాయి యూనిఫామ్ గా ఉండే కిరు కిరు పెడతా ఉంటాయి మరి గట్టిగా హేళీ గట్టిగా డైనామ్ అంటే వాళ్ళ బట్టలు ఉంటుంది యూస్లెస్ మెటీరియల్స్ దే డోంట్ యూస్ క్వాలిటీ మెటీరియల్ సో ఈ లేబరు ఈ తాడు ఇది కూడా ఏదో సంబంధించి అంటాడు పార్టీ అంటాడు ఈ రోజుల్లో సాగడానికి అది తెగిపోయి ఆ కృష్ణుడు గడేది అని తెగి పడతాడు కొంత ఎత్తు బయకెళ్ళి ఆ తగి పడతాడు పడితే ఇదంతా స్టేజ్ మీద తీస్తూ ఇదంతా స్టేజ్ కృష్ణుడు స్టేజ్ అంతేకానే అలా ప్రదర్శించరాదు దాంట్లో ఇటువంటి వికారాలునే వచ్చారు కృష్ణుడు ఉపాసన చేసుకోమన్నారు కదా ఇంకా కృష్ణుడు రాముడు ఏదో ఇస్తాను అవతార రూపాలు ఇస్తారు ఆల్ సెడన్ డన్ కానీ గణేష్ మహారాజ్ శివ దేవి పార్వతి ఇవన్నీ కూడా చూపించే హత్య పడితే అవి చూపించడం ప్రారంభిస్తే అసలు ఆ ఉండే రహస్యాన్ని వీళ్ళు సర్వాత్మ పాడు చేసి పెట్టి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎనివే దాంట్లో ఎప్పుడైతే మొన్న రాజమండ్రిలో పండితుడు ఒక కథ చెప్పాడు చెప్తే ఆ కండెం జెన్ అండ్ డేర్ ఆన్ ది పబ్లిక్ ప్లాట్ఫామ్ కండం చేయాలనిపించింది ఏంటంటే కథ ఏంటంటే శ్లోకం ఒకటి అదే శ్లోకం ఒకటి కింహో శ్లోకా ప్రమాణం స్వామి అఘనానందజే అంటారు ఏదో శ్లోకాలు వదిలిస్తావు నా దగ్గరికి వచ్చి శ్లోకం ప్రమాణం అవుతుందనుకుంటున్నాను సంస్కృతంలో శ్లోకం చెప్పి ఇది ప్రమాణం ఇది పార్టీఆర్ టాపింగ్ శ్లోకం ప్రమాణం ఒక శ్లోకం ఒకటి చెప్పాడు ఆ శ్లోకం ఐ డోంట్ వాంట్ రిమంబర్ ఇట్ ఆల్సో ఐ డోంట్ రిమెంబర్ ఇట్ లేదంటే ఆ సందర్భం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇంత ఘోరంగా ఉంటుందా అని ప్రశ్న శివుడు గజచర్మ కట్టుకుంటాడు కుత్తివాసా గజచర్మ అది కట్టుకుందాం అంటే నిలబడదు అమ్ముగా ధోతిలో నిలబడదు ఇక గజజర్మ అది కూడా వచ్చేస్తుంది కాబట్టి నీడ్ అట్ ఇప్పుడు మీరు తమిళనాడు వెంటే వాళ్ళందరూ ధోతిని కట్టుకుంటారు అందరూ బైట్ దే హ్యావ్ ఎ బెల్ట్ బెల్ట్ ఇన్ఫాక్ట్ మీరు తమిళనాడు మద్రాసు చెన్నై రైల్వే స్టేషన్ లో దగ్గరనే అక్కడ ఒక షాప్ లో బెల్ట్ అందుతారు వేరే వైద్యం ఎప్పులంటి ఎందుకంటే ప్రతివాడు ఆ బెల్ట్ పెట్టుకుంటాడు లైల్ ఈ ధోతి నిలబడదండి సో ఈ గదికర్మ నిలబడుతుంది కాబట్టి శివుడు ఏం చేశాడంటే ఒక పావును మూడేశాడు దానికి పైన పావును బెల్ట్ కింద విష్ణు శివుణ్ణి చూడడానికి వచ్చాడు విష్ణు వాహనం ఏంటి గరుపుడికి పాముకి విరోధం పాము అసలే స్లైని గా ఉంటుంది దాన్ని అది కుదిరిగా ఉన్నప్పుడే జారిపోకుండా ఉండడం కష్టం పాము ఎప్పుడైతే గరువుడిని చూసిందో ఆ పాము భయపడిపోయి అలా ముగి జారి చేసుకుని లేతకూడదు లేతానికి దగ్గర ఊడిపోయేది ఈయన దిగంబరుడు అయిపోయాడు దిగంబరుడు అయిపోయేప్పటికి విష్ణువు ఆయనేమో విష్ణుడు సిగ్గుపడ్డాడు శివుడు సిగ్గుపడ్డాడు ఇది ఇది శ్లోకం ఈ శ్లోకం ఇలా కాదు అటువంటి శివకేశములు మమ్మలను రక్షించుగాకీ ఎండగా పండితుడు అదేదో మహా ఉపాసనా విషయంగా లోకానికి బోధిస్తున్నాడు నేను దక్షిణాముఖ్య స్తోత్రం పాఠం అడుగుతాను వాట్ మాన్ఫరెమెస్ ఇస్ నాట్ ది గేట్ వర్షి ఈశ్వర చాలా తప్పు అసలు శివుడు విష్ణు అని నువ్వు రెండు క్యారెక్టర్స్ ను అసలు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అలా రెండు క్యారెక్టర్స్ లేవు శివ శివ అంటే మంగళస్వరూపుడు అని అర్థం విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అర్థం మిస్టర్ విష్ణువు మిస్టర్ శివుడు అని నీకు ఏదో ఒక రూపంలో ఉపాసన చేసుకోమని చెప్పాడు కానీ ఇలాగంటే వేషాలు లేదని చెప్పాడు కాబట్టి ఈశ్వరుడు సద్రూపుడు దేశ కాలములకు పరి ఈశ్వరుడు ఈజ్ నాట్ వన్ మోర్ థింగ్ ఈశ్వరుడు వన్ మోర్ థింగ్ అనుకోండి మీరు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే జగత్ని తెలుసుకున్నట్టే ఎలా అవుతుంది వన్ మోర్ థింగ్ తెలుసుకున్నట్టు అవుతుంది తెలియని థింగ్స్ తెలియనట్టే ఉంటాయి కానీ ఇక్కడ మన ప్రతిజ్ఞ ఏమిటి ఏది తెలుసుకుంటే సర్వము తెలియను అంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు ఈజ్ నాట్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ కాదు వన్ మోర్ కర్స్టమ్ కాదు ఈశ్వరుడు హీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ సర్వము ఈశ్వరుని ఎందు ఇప్పుడు చెప్పండి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది అవుదా అవుతుంది కాబట్టి ఏక విజ్ఞానైనా సర్వ విజ్ఞానం కాబట్టి సద్రూపంగా ఈశ్వరుణ్ణి భావన చేయాలి సంతులను అంటారు సంత్ సాధు సంత్ అంటారు సంతంటే ఎవరంటే ఎవడైతే సద్రూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తాడో వాడు సంత్ సద్రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం అంటే సకల జగత్తుని కూడా ఈశ్వరుని రూపంగా దర్శిస్తారు ఎందుకంటే మనిషి అన్నారు అనుకోండి మనిషి ఉన్నాడు ఉన్నాడు ఇట్ ఈస్ బియ్యంగ్ సెన్స్ ఆఫ్ బియింగ్ పశువు అన్నారు మళ్ళీ పశువు ఉన్నది నాడు ఉన్నది ఈ డూలు ధీలు తీసి పక్కనట్టు ఉండుట ఇట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఏదో భాషను బట్టి అలా ఉంటుంది సంస్కృతంలో అయితే పురుషా అస్తి పశువు అస్తి రెండింటికే అస్తియే స్త్రీ కూడా అస్థియే సంస్కృతంలో భేదం లేదు తెలుగులో ఫర్ సబ్జెక్ట్ అడిగారు ఫ్రెండ్స్ బట్ ఇదీ లాంగ్వేజ్ ఇష్యూ వస్తువులో భేదం లేదు కాబట్టి రాయి ఉన్నది ఉన్నది లేదా కాబట్టి రాయి కూడా దేవుడే పశువు దేవుడే మనిషి దేవుడే దేవత దేవుడే దేవుడు తప్పని దేవుడే ఎందుకని దేవుడు ఉనికి గనుక స్పేస్ ఉన్నది దేవుడి దేవుడు కూడా స్పేస్ రూపంగా ఉన్నాడు టైం ఉన్నది దేవుడు టైం రూపంగా ఉన్నది స్పేస్ అండ్ టైం ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఈశ్వర అండ్ దేట్ ఫార్ ఈశ్వరా బోత్ స్పేస్ అండ్ టైం ఈ విధంగా ఇది సద్విద్య అలా ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ సృష్టి ఈ విధంగా ప్రకటం కావటానికి ముందు ఎలా ఉంది సద్్రూపంగా ఉండదు ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు సద్రూపంగానే ఉండండి మహాత్మా అంటే ఈ నెక్లెస్ నెక్లెస్ చేయటానికి ముందు ఎలా ఉండేది బంగారపు రూపంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకోలా ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇంకోలా ఉందని అనుకోవాల అలవాడైతే అనుకుంటున్నాను అంటారు ఇప్పుడు మాత్రం ఇంకోలా ఉంది ఇంకోలా ఉందని ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి మీరు ఒక పేరు పెట్టారు కాబట్టి కనిపిస్తుంది మీరు పేరు పెట్టకండి ఎందుకండి పేరు పెట్టడం ఎందుకండి పేరు ఒక మహాత్ములు ఎదురుగుతున్నాను ఆయన ఏం చేసేవారంటే ఆహారం తీసుకున్నారు ఆహారం బియ్యం పప్పు కూరగాయలు అన్ని కూడా వేసేసి ఉడికించేసి అది తినేసేవారు ఆయన్ని మీరు ఏం తింటారంటే ఏం తింటామంటే ఆహారం తింటాం అలాగే ఆహారంలో ఏం తింటారు ఇంకా ఆహారంలో ఏం అంటే అన్నీ ఇటు ఇంక్రూవ్ అంటే ఇంకా నామరూప విభాగం లేదంటే ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ అని ఫ్రూట్ సాలెడ్ అని కదా ఈ ఫ్రూట్ శాలెడ్ ఈజ్ వండర్ఫుల్ ఐటమ్ బట్ ఫర్ వన్ ప్రాబ్లం దాంట్లో ఏదో ఒకసారి యూస్లెస్ పౌడర్ ఒకటి అది ఆ పౌడర్లో వేనిల్లి మన కెమికల్స్ అన్నీ ఉంటాయి అదేవో ఫ్లేవర్ అంటారు ఫ్లేవర్ ఏంటండి కంఠం కడుపు అన్నీ కూడా పోతాయి ఆ పౌడర్ వేయకుండగా మీరు కనుక ఫ్రూట్ పీసెస్ని వాటిని ఇంకేమీ డిస్టర్బ్ చేయకుండా విగనిపిస్తే దాంట్లో ఇంకా పరిహరించాల్సిందే ఉండదు అదంతా కూడా కినిష్ చేయాల్సి దాంట్లో దాంట్లో వేస్ట్ ఏమి చాలా చక్కటి ఆహారం ఆ పౌడర్ మీరు వేసి దానికి చెంచు ఆఫట పెట్టి అది అన్నింటినీ కూడా అన్నిటికీ ఈ పౌడరు అది స్వైమిగా కవర్ చేసేసి ఉంటుంది అది ఎదుర్కొన్నా పెట్టాడంటే దానికి దూరం నుంచి నమస్కారం చేయాల్సిన మాటే కానీ దాని దోని వెళ్ళిపోతుంది కాబట్టి సో విభాగం ఎనివే నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నామరూప విభాగమును అధిగమించటం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు నామరూపాలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నప్పుడు కళ్ళు మూసుకుని కాదు నామరూపాలు కనబడుతున్నా నామరూపాలకు అతీతంగా చూడాలి మీరు అలా చూశారనుకోండి మీరు జీవన్ముక్తులు ఎప్పుడారు ఎనివే హే హే సోమ్యా ఇదం జగతే అగ్రే సదేవ ఆసి సత్తిగానే ఉండేది కాబట్టి ఎన్ని సత్తులు ఉండేవి ఒక్కటే సత్తు ఏకం ఒక్కటే అంటే ఏంటి ఒకటి రెండుగో సగం వన్ వితౌట్ ద సెకండ్ వన్ అండ్ వన్ ఓన్లీ ఏకం ఏవ వన్ వన్ ఓన్లీ వితౌట్ ద సెకండ్ అద్వితీయం వితౌట్ ఎ సెకండ్ అనాలి రెండవది లేదు ఒకటంటే అర్థమంతి ఒకటి ఎందుకంటే మనకి తెలుసున్న ఒకటి ఇది కన్ఫ్యూ ఈ ప్రాబ్లమాటిక్ మానం మనకి ఒకటి అని మీరంటే పక్కన రెండవది ఉంటుంది ఒకటే మనకి తెలుసు లేడానికి అనుమతి వస్తాడంటే ఒక్కడొస్తాడు ఒక్కడు వస్తాడని అన్నాడంటే ఈ పక్కన రెండోవాడు ఉంటాడు ఈ అన్నవాడు ఉంటాడు రెండోవాడు ఈ రెండో వాడు ఇంకొకటి రెండో వాడు ఉంటాడు ఆ రెండో వాడు రావటం లేదని అభిప్రాయం ఒక్కడు వస్తాడంటే అర్థం ఏంటండి రెండో వాడు కానీ మూడో వాడు కానీ రావటం లేదు ఉన్నాడు కానీ రావటం లేదు అని అని చెప్తారు అసలు మొత్తం సృష్టి మొత్తం అనేది ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఒక్కడ భోజనానికి వస్తాడని బ్లూ పార్ట్స్ ఎందుకని బికాస్ నాన్ బ్లూ పార్ట్స్ ఉన్నాయి కనుక సపోజ్ సృష్టిలో పార్ట్స్ అన్ని బ్లూగా ఉన్నాయనుకోండి అప్పుడు బ్లూ పార్ట్ అని అనరు కాబట్టి వన్ అన్నాడంటే మనకి తెలుసున్న వన్ ఏంటంటే రెండు మూడు నాలుగు కూడా ఉంటాయి మనకి తెలుసున్న వన్ పక్కనే అవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ పరబ్రహ్మ వన్ అంటే పరబ్రహ్మ వైకుంఠంలో ఉంటాడు ఆయన వన్ను గీతా గీతా వాళ్ళందరూ ఇక్కడెక్కడెక్కడ ఉంటారు వైకుంఠంలో ఉండేవాడు వన్నం మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ భక్తులు ఉంటారు కదా అంటే వైకుంఠంలో సింహాసనం మీద ఉండేవాడు వన్నం ఒకటి అలా కాదు వన్ విత్ ద సెకండ్ దేర్ ఇస్ నో సెకండ్ ఏకమేవ అద్వితీయ భాష్యకారులు చెప్తారు నా ఉపోతం అయిపోయింది ఇంకా భాష్యకారులు నడిపిస్తారు అందాము సదేవా అదే అవతారి అది ప్రతీక సదేవ అని ఆ మంత్రంలో మాట్లాడినారు ఇప్పుడు ఆ సత్వంటే అర్థం కట్టారు సదితి అస్థిత మాత్రం సత్తంటే అస్తిత్వ మాత్రం అస్తిత్వాత్వ ఇప్పుడు మీకు నేను ఒక దృష్ట్యాన్ని వాహక అంటే రైల్వే స్టేషన్లో పోర్టర్ ఉంటారు చూడండి అంటే సామాన్లు మోసేవాడు అతన్ని వాహక అంటారు అయం వాహకహ అంటే ఈయన వాహకుడు అన్నప్పుడు మీరు ఒక విశిష్ట వ్యక్తిని చూపిస్తూ ఉంటారు సపోజ్ అయితే వాహకత్వం వం అంటే ది స్టేటస్ ఆఫ్ ఆ బియింగ్ ఏ పోర్టర్ ఇప్పుడు వాహకత్వం అన్నది ఎక్కడ ఉంటుంది ప్రతి వాహకులులోనూ ఉంటుంది అంతే కదండి నిజానికి మనలో కూడా అది అభివ్యక్తం కాకుండా ఉంటుంది మనం పెట్టి మనమే నడుచుకున్నాం అనుకోండి మనమే వాహకులం ఇంకా అదేమి వాహకత్వం అన్నది ఒక కులమా గోత్రమా లేకపోతే మరోట అదేమన్నా దేహానికి ఉండే క్యారెక్టరిస్టిక్ జెనిటిక్ మోడిఫికేషన్ అవి ఏది కదా ఇట్స్టేటస్ ఎనివే కమింగ్ పాయింట్ వాహకత్వం ఎప్పుడైతే అన్నారో ఇట్ ఈజ్ ద కామన్ క్యారెక్టరిస్టిక్ of all portals. Kampamandhi, he put a Bhavanagarana, Gujaratlo, a railway station on. A railway station is a visitation of the city of Miki Samajananda, Nahu Devasananda. Akella is a visitation of Mena Edo Tiruvina Purushananda. So, akkara portals on the rule head, he said, that is the only railway station where all the portals serve women. And uh, the railway department has taken a policy decision నాకు ఎలా వెళ్ళి మెయిల్ పోర్టర్స్ దాంట్లో అది ఒక పెజీషన్ కింద వస్తుంది ఎందుకు వస్తుందో తెలీదు పెద్ద రైల్వే స్టేషన్ వాళ్ళు ఇరవై ముప్పై మంది ఉంటారు నేను చూశాను అన్ని టీసే వెల్ రికార్డెడ్ వెల్ రిపోర్టెడ్ ఆవర్స్ కాబట్టి వాహకత్వం వాళ్ళలో ఉండాలి కదా వాహకత్వం అంటే దాన్ని జండలు ఉండదు వాహ వాహకుడు పొట్టి వాడు ఉండొచ్చు వాహకత్వంలో పొట్టి పెడుగు ఉండవు వాహకుడు నల్లగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు వాహకత్వంలో తెలుపు నలుపు ఉండవు ఒక వాహకుడు బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు ఇంకో వాహకుడు క్షత్రియుడు అయి ఉండొచ్చు మరొకటి వైశ్యుడై ఉండొచ్చు మరొకడు శూద్రుడు అయి ఉండొచ్చు ఏదో కులాన్ని బట్టి ఏదో కులం కూడా అయి కానీ వాహకత్వంలో కులం ఉండదు తర్వాత ఇంకొకటి మీరు చూడగలిగితే ఎద్దు కూడా వాహకహ మనిషి కూడా వాహకహ కాబట్టి వాహకత్వం అన్నది దాంట్లో మనుషులు పశువులు భేదాన్ని కూడా అతీతంగా వాహకత్వం ఈజ్ కామన్ ఫర్ మోస్ట్ మే మోర్ట్ హ్యూమన్స్ యాజ్ వెల్ ఎస్ యానిమల్స్ వాహకత్వం వేరీ కామన్ ఆల్ టెల్వేడింగ్ క్యారెక్టర్స్ అటువంటి దాన్ని త్వం అనే ప్రతయాన్ని వాడతారు పద్ధతి ప్రచయం ఇంకొకటి కూడా వాడతారు సా వాహకథా వాహకత్వం వాహకథ అనుకోండి సంస్కృతం కూడా చెప్తున్నాం మీరు సంస్కృత విద్యార్థులు కనుక వాహకత్వం వాహకథ ఇంకొకటి కూడా ఉంది భావ వాహక భావ వాహక భావము తెలుగులో పెట్టాలనుకోండి వాహకత్వము వాహకథ దీర్ఘం హ్రస్వం అవుతుంది వాహకథ అని సంస్కృతంలో ఉంటే ఏమవుతుంది వాహకథ వాహక భావ అను సంస్కృతంలో ఉంటే తెలుగులో వాహక భావము మూడు ఒకటే అర్థం దీన్ని భావార్థము అని అంట ఆ ప్రత్యయం భావార్థంలో ఇప్పుడు నేను ఒక అడుగుతాను చెప్పండి ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి మల్లెలు జాజులు గులాబీలు మందారములు వీటన్నిటికీ ఉండే కామన్ లక్షణం ఏమిటి పుష్పత్వం అంతే కదండి పుష్పత్వం అని చెప్పాలి అంటే పుష్పత అని కూడా చెప్ప మామిడి జామ నేరేడు రేగు వీటన్నిటికీ కామన్ అయితే వృక్షత్వం ఏమండి మనిషి పశువు పక్షి క్రిమి వీటి కామన్ అయితే ప్రాణిత్వం జీవితం కూడా చెప్పచ్చు జీవత్వం కూడా చెప్పచ్చు కానీ ఐఎం లుకింగ్ సార్ ప్రాణత్వం అనే దానికోసం చూస్తున్నాం ఏమండ ఇప్పుడు ఒకటి కామన్ చెప్పండి నాకు మనిషి పశువు రాయి రప్ప ఈ నాలుగు ఇంటికి కామన్ ఏమిటో చెప్పండి అస్థిత్వం ఇస్తే కామెన్ అర్థం ఏంటి కదండి కాబట్టి ఈ జగత్తులో ఎన్ని పదార్థాలు ఉన్నాయండి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కది లేవి కదలనివి ఎన్ని ఉన్నాయండి ఎన్ని ఏమిటండి ఆ ప్రశ్న ఏమిటి అసంఖ్యాకాలుగా ఉన్నాయి కోట్లు కోట్లు కోట్లు బిలియన్స్ బిలియన్స్ ఉన్నాయి కౌంట్లెస్ ఉన్నాయండి కౌంట్ ఏమి లేదండి ఈ జగత్తులో ఉండే సకల పదార్థములకు ఉండే కామన్ క్యారెక్టరిస్టిక్ ఏమిటండి అస్థిత కాబట్టి జగత్తు దేని నుంచి కూర్చుంటుందండి సంథింగ్ విచ్ ఈ ద ఈజినెస్ ఇట్ సెల్ఫ్ ఈ ఆభరణాలన్నీ బంగారం నుంచి వచ్చాయి ఎందుకని ఇవన్నీ బంగారుపు ఆభరణాలు కాబట్టి ఇవన్నీ అక్కడి నుంచి పుట్టుకుంటాయి బంగారం నుంచి పుట్టుకుంటాయి కాబట్టి ఈ జగత్తు కూడా అస్థిత మాత్రం గనక ఈ జగత్తుకు మూలంలో ఉన్నటువంటి దాని ఒక తత్వం దానికి గాడ్ అనండి లేకపోతే మీరు ఈశ్వరుడు లేకపోతే రాముడు అండి మీరు ఏ దేవి మీ ఇష్టం మీరు ఏ పేరైనా పెట్టండి దానికి గతింజు నిశ్ అని అన్నాడు ఒక ఫిలాసఫర్ సో అది సత్ అని పేరు దానికి సదితి అస్థిత మాత్రం ఆ స్థిత ది ఎంటైర్ యూనివర్స్ అస్తిత్వమును అంటే ఈజినెస్ ని ఎక్కడ నుంచి ఏ సోర్స్ నుంచి సోర్స్ కారణము నుంచే కదా ఏ కారణము నుంచి పునికిపుచ్చుకున్నదో అటువంటి అస్తిత్వ మాత్రం ఏదైతే కలదో ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ అస్తిత్వ మాత్రం మాత్ర శబ్దానికి అర్థం ఏంటంటే దాని మీద నామ రూప దేశ కాల పరిచ్ఛేదములన్నింటి తీసి పక్కనట్టు వాహకత్వం ఏ కాలానికి సంబంధించింది అది కాలములకు అతీతం వాహకత్వం ఏ స్థానానికి సంబంధించింది ఏ దేశానికి దేశములకు అతీతమైనది ఏ మనిషికి సంబంధించింది మనుషులకు అతీతమైనది అన్నట్లుగా సో దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి కేవల సత్త సత్ అది సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ సత్ దానికే వస్తు అని పేర్కొంటుంది ఎందుకంటే అస్థి ఇది వస్తు కాబట్టి వేదాంతులకి వస్తువు అంటే ద అల్టిమేట్ రియాలిటీ ద సుప్రీం రియాలిటీ వస్తువు ఈ వస్తువుకే రామ అని పేరు పెట్టింది నీరాబాయి నీరాబాయి ఒక కీర్తనలో వస్తు అమూలం రామనామ ధనపాయో వస్తు అమూలం అంటే ఏదో కీర్తన ఎక్కడో విన్నాను నాకు గొప్ప సంపద లభించింది ఏదా సంపద అంటే రామనామము అది అమూల్యమైన వస్తువు అది అది వస్తు శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు ఆ వస్తు అన్నది తెలిసిన వాళ్ళు మాత్రమే ప్రయోగిస్తారు దానిపై ప్రయోగించరు ఎందుకంటే అంత పాపులర్ వర్డ్ కాదండి వస్తువు అంటే వస్తువులు వస్తువులు అని వస్తువులు తెచ్చుకున్నారా అంటారు అయ్యి వాళ్ళు అంటారు ఆ రోజు కూడా మీరు ఏదో అడగలేదు వేదాంతంలోకి వచ్చి ఈశ్వరుణ్ణి బోధించే టైంలో వస్తువు అన్నాడంటే వాడు గుర్రవాడు అయి ఉంటాడు ఆ అవగాహన ఉన్నవాడు మాత్రమే అనగలుగుతాడు నీరాబాయ్ అంటున్నాం వస్తు అంటున్నారు ఆవిడ వస్తున్న ఎప్పుడైతే ఉందో ఐ కుడ్ సీ కచ్ష న్యూ ది ట్రూత్ జూఠా సంసారం ఉంటున్నారు ఏదో పాఠలో మన వాళ్ళకి నీరావాడు అంటే ఏదో అనుకుంటారు అవి భక్తురాలు కానీ జ్ఞాని కానీ ఇదే జ్ఞాంతి జ్ఞాని కాకపోవడం ఏంటండి జ్ఞాని కాకుండా భక్తురాలు ఎలా అవుతుంది జ్ఞానం కాకపోతే భక్తి అది భక్తిని మనం అవమానం కాదు అది అంతా భక్తి అండి జ్ఞానం లేదంటే అర్థం ఏంటి దానికి దానికి ఏమన్నాసి ఉంటుంది మూఢభక్త మూఢార్థ జ్ఞానం లేకపోవడం కార్ఖాన్నా మూఢాన్న జ్ఞానం లేని పరిస్థితి మాట కదా అలా అవమానం చేయకూడదు భక్తిని కాబట్టి ఇప్పుడు మీరాబాయి త్యాగరాజ వీళ్ళందరినీ వీళ్ళు భక్తులు జ్ఞానులు కాదు అని ఎవడైనా అన్నాడంటే వాడికి భక్తి తెలియలేదు జ్ఞానము తెలియలేదు అని అర్థం అలా ఉండదు జ్ఞానము లేని కర్మ ఉండదు ఉండకూడదు ఉంటే ఏమవుతుందండి గురుడి వారు కర్మ అయిపోదు అంధకర్మ అయిపోదు అలాగే జ్ఞానం భక్తి ఉండకూడదు జ్ఞానం అన్నిటికీ ప్రాణం అది మూలం అది ఎనివే కాబట్టి వస్తువు అరాత శంకరులు అప్పుడే భయపడిపోయారు నిన్ను భయపడిపోయి ఇది అర్థమవుతుందో అర్థమవుతో సూక్ష్మం అది సూక్ష్మంగా ఉంటుందండి మీ నామరూప బుద్ధితో దాన్ని అంచనా వేసి ప్రయత్నం చేయటండి మరి దాని గురించి అలా తెలుసుకోవటం ఇట్ ఈజ్ బియాండ్ ఆల్ డెఫినేషన్స్ అలాగే తెలుసుకుంటారు దాన్ని రూపంగానే తెలుసుకుంటారు అది దేశంలో అతీతము కాలముల అతీతము దాని మీద ఏ డెఫినేషన్స్ ఉండవు అది ఏ లిమిటేషన్స్ దాని మీద ఇది కనంపి తీసి కనంపి దాటి అలాగే తెలుసుకుంటారు ఇంకా ముందు ముందు చూద్దాము వస్తు సూక్ష్మం అదే అంటున్నారు నిర్విశేషం నిర్విశేషం ఏ విశేషాలు ఇప్పుడు వాహట అన్నారు అనుకోండి పెట్టివాడు అని అనొచ్చు బాహతత్వం మీరు విశేషం పెట్టచ్చు అనొచ్చు వాహటను వాహతత్వము మగవాడు అనుకూడదు డ్రాప్ చేసేయాలి విశేషాలన్నీ డ్రాప్ నిర్విశేషం అవునండి నేను పాఠం చెప్తూ ఉంటాను చెప్పేప్పుడు నేను ఎందుకు చెప్తానంటే కొంచెం నొక్కి చెప్తా ద ట్రూత్ హ్యాస్ టు బీ ప్రజెంటెడ్ ప్రాపర్లీ నేను అంటాను మీ డెఫినేషన్స్ దగ్గర నుంచి తీసుకురావట్ అంటాను ఎందుకంటే తక్కువ నిర్విశేషం అని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది కీప్ ఇట్ ద నిర్విశేషం మీరు మీ చుట్టూ మీ స్వరూపం చుట్టూ హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్ పెట్టు కూర్చుంటే మీకు మీ స్వరూపం ఎన్నిటికీ తెలియదు నేను ఫలానా ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే నేను ఫలానా అని నేను అంటూ ఈ ఫలానాలో ఎన్ని ఉంటాయండి ఇప్పుడు ఫలానా ఇంక్లూడ్స్ హౌ మెనీ డెఫినేషన్స్ హండ్రెడ్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ అయ్యారు హండ్రెడ్ మొట్టమొదటి మీరేమంటాడంటే నేను క్షత్రియ అంటాడు లేదండి క్షత్రియని ఎందుకు అనుకోవడం అంటే నేను క్షత్రియ సమాజంలో మెంబర్ని అంటాడు ఎందుకు అలా అనుకోవడం ఎందుకు అలా అనుకుంటూ ఉండకూడదు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అలా అనుకుంటూ ఉండకూడదు అహం వైశ్యహా అలా అనుకోకూడదు ఎందుకు అనుకోవడం ఎవరవాళ్ళు అనుకునే వాళ్ళు అనుకునేవాడు నువ్వు అనుకోకు నువ్వు అస్తమానం అహం క్షత్రియ అహం వైశ్యహ అహం బ్రాహ్మణ అనుకుంటుంటే ఇక అహం యొక్క యథార్థ స్వరూపం ఎప్పటికీ తెలిసావు అహం యొక్క యథార్థ స్వరూపం మీరు తెలుసుకుంటే నిర్విశేషంగా ఉంటుంది అహం బ్రాహ్మణ మళ్ళీ దాంతో బ్రాహ్మణలో కూడా పిలక ఉన్న బ్రాహ్మణు ఎందుకంటే పిలక పెట్టుకోవాలి చాలా మంది పిలక పెట్టుకోరు అది లోటు కాబట్టి నేను ఆ లోట్ లేని వాళ్ళ పిలక ఉన్న బ్రాహ్మణుడు అదొక రకమైన స్వాభిమానంగా ఉండదంటే మాట కానీ దురభిమానం ఉండకూడదు మంచిగా మంచి అభిమానం ఉండాలి దురభిమానం ఉండకూడదు అలాగా మళ్ళీ మీ తూర్పు బ్రాహ్మణుడు దక్షిణం బ్రాహ్మణుడు పశ్చిమం బ్రాహ్మణుడు బాధ అలాగే డెఫినేషన్స్ నేను ఆయనది హస్బెండ్ ఆయన దిస్తాన్ ఆయనది డాటా ఏవో డెఫినేషన్స్ ఎందుకైతే మహాత్ముడు డెఫినేషన్స్ విజిక్తే రిజెక్ట్ చేయమంటే అవి ఎలా రిజెక్ట్ చేస్తా ఉండే అవి ఎందుకు రిజెక్ట్ చేయాలండి వాటిలో తప్పే ఉందండి అది అభినోతనం కరెక్ట్ కాదండి ఇలా మొదలైన వాడికి వేదాంతం చెప్తాను మీరు ఇదేం డిజరుగుతు సూక్ష్మాలు అది మాకు తెలియలేదని కంప్లైంట్ చేస్తుంది నువ్వు ముందు విశేషాలన్నీ డ్రాప్ చేస్తే నువ్వు తెలుస్తుంది డ్రాప్ ఆల్ డెఫినేషన్ నీకు తెలుస్తుంది ఎందుకంటే నీ స్వరూపం అది నీకు అనుభవానికి వస్తుంది సాక్షాత్తుగా అనుభవానికి వస్తుంది నువ్వు విశేషాలు డ్రాప్ చేయి సాక్షాత్గా అనుభవాన్ని నన్ను ఎవరో దశ శ్లోక్ పాఠం చెప్తున్నావు నేనన్నాను నేను చెప్తాను నాకేం అభ్యంతరం లేదు అవి రెడీ ఫర్తని అడిగా ఎందుకంటే దశశ్లోకిలో శంకరులు ఆల్ పాసిబుల్ విశేషాలని లిస్టు పెట్టేసి ప్రతిదాని ముందు నా పెట్టారు అది దశ శ్లోకి అంటే ఏదో అనుకున్నారు యుర్ణజా చిరానందరూప శివోహం శివోహం అని చీర్ణు ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శ్లోకాన్ని కొంచెం దాన్ని సంగీతపరంగా పాడతాం అంతేగాని సంగీతపరంగా పాడితే మంచిదే ఇదో శంకరదాసిని ఒక్కరితో ఒకటి దాని సారమే ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు సంగీత ఇప్పుడు రాజుగారి కత్తి తీసుకొచ్చి బెండకాయలు తరుక్కుందుకు ఉపయోగిస్తే అది ఏమన్నట్టు అని చేయొచ్చు తప్పే అన్నది కానీ మరి కత్తి అంటే అది యుద్ధంలో క్షత్రియుల్ని సంహరించాల్సిందని అంటే దాన్ని కూరలు దొరుకునేందుకు దాన్ని ఏదో పాట పాడుకుందుకు నమ్మకపోతున్న తేజో ఇదే పాట పాడుకోవచ్చు తప్పేం కాదు కానీ దాని విలువ చాలా ఎక్కువ ఉండదు అది మిస్ అయిపోతుంటే మాత్రం ఎనీవే సో నిర్విశేషం అంచేతనే సర్వగతం వాహకత్వం ఎక్కడ ఉందండి ప్రతి వాహకుల్లోనూ ఉంటుంది ఎందుకంటే వాహకత్వానికి విశేషాలు ఉన్నాయనుకోండి అది సర్వగతం అవడం సర్వవ్యాపకం ఎందుకు అవుతుంది విశేషాలు అంటే సర్వవ్యాపకం అవడం అది రెస్టిక్ట్ అయిపోతుంది వాహకత్వం అంటే ఫలానా కులం వాళ్ళే వాహకులు అని మీరు వాహకులను ఒక కులం పెట్టారనుకోండి అప్పుడు వాహకత్వం ఏమైపోతుందంటే అది రెస్టిక్ట్ అయిపోతుంది అలాగా విశేషం ఉందంటే రెస్టిక్ట్ అయిపోతుంది నిర్విశేషం అంటే ఎన్ని విశేషాలుంటే అంత తగ్గిపోతూ ఉంటుంది రెస్ట్రిక్ట్ అయిపోతా ఉంటుంది కనిస్ కనిస్ట్రిక్ట్ అయిపోతాం ఏ విశేషాలు లేవు నిర్విశేషం ఏ విశేషాలు లేవు విశేషము అంటే తేడా భేదము అని అర్థం ఏ తేడాలు ఏ భేదాలు లేవు నిర్విశేషం అంటే అర్థం ఏంటో తెలుసిన సర్వగతం ఈజినెస్ సర్వం జ్ఞాపకం నువ్వు లేదన్న దాంట్లో కూడా ఈజినెస్ ఉంటుంది లేదు ఘట నాస్తి అంటాడు ఘటము లేదు అంటాడు ఈ లేదనే అనుభవము ఉన్నది అనే అనుభవానికి అపోజిట్ అనుభవం ఉన్నది అనే అనుభవం కలిగి అది స్మృతికి వచ్చి అది నిషేధింపబడి లేదు అనే అనుభవం కలుగుతుంది కాబట్టి లేదు అనే అనుభవంలో మూలంలో కూడా ఉన్నది అనే అనుభవం ఉంటుంది ఘటము లేదు అన్నాడంటే ఘటము ఉన్నది అనే అనుభవాన్ని ఇప్పుడు అది ఇప్పుడు చూతలు లేదు అనే స్మృతిలో అనుభవం కలగాలి అప్పుడు ఘటము లేదు అనే అనుభవం రావాలి అంతేగా ఘటము ఉన్నది అనే అనుభవం ఏనాడు జీవితంలో కలగని వాడికి ఘటము లేదు అనే అనుభవం కలగదుటివ్ అనుభవం కాబట్టి సర్వగతం నాస్తి ఈశ్వరహా నాస్తి అన్నాడు ఈశ్వరు నాతో ఈశ్వర నాస్తి అన్నాడు నేను అన్నాను అస్తిత్వ స్వరూపుడయా మా వేదాంతం దగ్గర నువ్వు ఈశ్వరుడు గురించే నువ్వు నిలబడలేవు ఈశ్వరుడు అస్తితా మాత్ర అస్థిత మాత్రం అస్థిత ఈశ్వరుడు కాబట్టి నువ్వు ఈశ్వరహా నాస్తి అన్నప్పుడు నా అస్థి ఆ అస్థి ఈశ్వరుడే నువ్వు నా నువ్వు పెట్టుకున్నావే కానీ ఉన్నాడు ఇలా ఈశ్వరహా నాస్తి అంటే అర్థం ఏంటంటే ఘటహ నాస్తి అన్నట్టు ఘటహనాస్తి ఏంటండి ఘటం చేతో పట్టుకుని ఘటహానాస్తి ఏమిటి ఈశ్వర నాస్తి అంటే అలా అనమాట చూస్తేనే లేదన్నా చూస్తూ లేదన్నా ఏంటండి నేను చూస్తున్నాను కానీ లేదన్నా ఓ పక్కన అస్థి చెప్తే నేను నాస్తిని వెళ్ళాలని నా పక్కన నాయబట్టగలుగుతావు కాబట్టి ఆ అస్థిత మాత్రం సర్వగతం ఏకం వాహకత్వం ఇస్వాహకత్వం దృష్టాంతం పెద్ద పెద్ద పెద్ద స్ప్రెడ్ ఉన్న దృష్టాంతం కాదు ఏదో దృష్టాంతం చెప్పారు ఒకటంతో చెప్పాను కానీ అదే కొనసాగిస్తున్నా సర్వగతం సర్వవ్యాపకం అంటే యూనివర్స్ ఈజ్ క్రియేటెడ్ బై ఈజ్నెస్ నేరాజ్ఞానం దాని ఎందుకు దోషాలు ఏమి లేవు అంజనం అంటే కాటుక అంజనం అంటే కాటుక కాటుకని దృష్టాంతంగా ఎందుకు తీసుకుంటారంటే కాటుక పట్టిందనుకోండి కంటికి కాటుక పెట్టుకుంటే అయి కడుక్కోవాలి తర్వాత ఆ కాటుక పెట్టుకున్న పెద్ద జాబితాకి బుగ్గ కడుక్కోవాల్సి బుగ్గ మీదకి వస్తుంది అదొకసారి ఆ తర్వాత మళ్ళీ కన్ను కడుక్కోవాలి ఆ కడుక్కోవడం కూడా సగ్గుతో కడుక్కోవాలి గోవులు నీళ్ళతో కడుకుంటే కావాలి ఇంకా అలా కడుక్కుంటూనే ఉండాలి కాతుక అంటే అలాగే ఉంటుంది ఏదైతే దాంట్లో ఉండేటువంటి రహస్యాలు సో కాపుక అలాగే ఉంటుంది కాబట్టి కాతుకన్నది అది పురుషులు పెట్టుకునేటువంటి వస్తువు కాదు అది అది స్త్రీలకు మాత్రమే సరిపోతా స్త్రీలకు కూడా ఏ పెళ్లి పుట్టు చేసినప్పుడు ఒక విశిష్టమైన మంగళ సందర్భాల్లో కాక ఇంతే కాని అదే స్త్రీలలో కూడా ఏదైనా వ్రతనిష్ట గల వాళ్ళు తర్వాత సన్యాసినిలు సాధు జీవనం గడిపే వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదా అంటారు ఏదో విశిష్ట మంగళ ద్రవ్యం ఒక గృహిణి ఆ సందర్భంలో మాత్రం బట్ ఎవరు అది మాకు దృష్టాంతంగా వాడుతూ ఉంటుంది అంటే ఎటువంటి కాలుష్యము లేదు అటుక్కునేది ఏది లేదు బతుక్కునేది ఏది లేదంటే దాని అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఘటహాస్తి అన్నారు పుస్తకం మస్తి అన్నారు ఈ రెండింటిలో ఘటహస్తి అనేప్పటికీ ఆ దిగుమాను ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఒక నిరాదరణ ఉంటుంది పుస్తకం వస్తే అయినప్పుడు అదో ఇది ఈ గొప్ప ఆస్తి సపోజ్ ఆ పీస్ ఆఫ్ పేపర్ అస్తి థౌజండ్ రూపీ నోట్ అస్తి చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి కానీ ఈ శక్తికి ఆస్తికి అది అలాగంటే పెట్టద్దు అదే మరి తర్వాత కొన్ని అస్థులు ఎలా ఉన్నాయంటే సప్తహ అస్థి అనుకోండి భయం కలుగుతుంది దొంగళి పురుగు అస్థి అన్నారనుకోండి ఏ భావం కలుగుతుంది ఆ సెన్స్ ఆఫ్ రివలషన్ కలుగుతుంది కాబట్టి అది ఒక రకమైన వాంతి కలుగుతుంది కొన్ని చూస్తే వాంతి కొంతమందికి రక్తం చేస్తే కలిగిరి పడిపోతారు కాబట్టి ఆ అస్థిలో ఇన్ని రకాల భేదాలు దారి మీద మీరు ఆరోపించేటువంటి ప్రమాదం ఉన్నది ఆ పొరపాటు చేసేందుకు అవకాశం ఉంది అస్థి ఇన్ని సందర్భాలలోనూ అస్థి ఉంది మీరు భయపడే దాంట్లో అస్థి ఉంది మీరు ప్రేమించే దాంట్లో అస్థి ఉన్నది మీకు రాగంలో అస్థి ఉన్నది ద్వేషంలో అస్థి ఉన్నది అన్ని గ్రంథాలలోనూ అస్థి ఉన్నది మీరు ధర్మం అన్నది మీరు అధర్మం అన్నది మీరు హీరో అన్నది అస్థి మీరు విలన్ అన్నది అస్థి సో ఈ లక్షణాలున్నాయి ఆ అస్తిత్వము నందు ఆ శక్తు నందు మీరు అంతగట్టే ప్రయత్నం శుకరాము చేయొద్దు అన్నింట్లో ఉన్నా దేన్ని అంటదు దేనికి అంటుకోదు నీరంజాను అస్థికి మంచి చెడు దానికి మీరు అంతగట్టే ప్రయత్నం చేయొద్దు నీరం నిరావయవం దాన్ని మొక్కలు చేసి ప్రయత్నం చేయద్దు అస్థిలో సగం ఎక్కడుంది సగం వైకుంఠంలో ఉంది సగం అమెరికాలో ఉంది నీరవయవం ఎందుకని బికాస్ ఇట్ అ ట్రాన్సెన్స్ స్పేస్ ఇంకా అవయవ భావన విత్ ఇన్ స్పేస్ పాసిబుల్ స్పేస్ లోపల ఫిట్ ఇట్ మస్ట్ బీ అన్ అబ్జెక్ట్ విత్ ది స్పేస్ అంటే యూనివర్స్ స్పేస్ లోపల ఉండే ఇంక్లూడెడ్ ఇన్ స్పేస్ యూనివర్స్ లో ఉండే ప్రతి అబ్జెక్టు ఇంక్లూడెడ్ ఇన్ స్పేస్ ఆ విధంగా స్పేస్ లోపల ఇంక్లూడ్ అయినటువంటి యూనివర్స్ కానీ యూనివర్స్ లోపల వివిధ పదార్థములకు కానీ అవయవములు ఉంటాయి ఆత్మస్వరూపానికి అవయవాలు ఉండవు అవయవాలు ఉండవు మీరు కనుక మీరు పరిచ్ఛిన్న భావంతో ఆలోచిస్తే ఇది కూర్పు ఇది పడమరా అనే ఆలోచన కలుగుతుంది మీరు పరిచ్ఛిన్న భావాన్ని దాటేస్తే అసలు మీకు ఆ ఉండదు యూ హ్ ట్రాన్స్జెండెడ్ అండ్ ఈ టచ్ యూ అంటే కొన్నింటిని మీరు పట్టుకుంటే అభిమానాలు పట్టుకుంటారు మీరు విదిలిపెట్టేశారు అనుకోండి కొంచెం ఆ థ్రెష్ హోల్డ్ ఉంటుంది దాటేశారు అనుకోండి బస్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట ఉదాహరణకి నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా గత కొన్ని సంవత్సరాల టైంలో ఇది మంచి కాలము ఇది చెడ్డ కాలము అనే కాలాన్ని విభాగం చేయటం నేను ఎరగను నేను అలా తయారైపోయాను అంటే మంచి కాలము చెడ్డ కాలము అనే మాట అసలు నా దృష్టిలో రాదు అసలు బుద్ధి ఎక్కడ అది గజంట అంటే ఎదరవాళ్ల కోసం నేను ఆ మాట ఏమైనా మాట్లాడతాను గమ్ముని ఎదరవాళ్ళు రాహుకాలం అంటే అవును రాహుకాలం నాకు రాహు అంటే చాలా ప్రీతి ఒక దాన్నీ ప్రజలు కయా నశ్చిత్ర ఆభువదూపీ సదావృత సఖా కయా శిచిష్ఠయా ఇది రాహు మంత్రం నాకు రాహు అంటే సో ఎనీవే ది పాయింట్ ఈజ్ బాహుకాలంలోనే ప్రసంగం వస్తే జస్ట్ అకామడేట్ ది అదర్ పెర్శం ది రెస్పెక్ట్ హీజ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఈజ్ థింకింగ్ ఐ రెస్పెక్ట్ ఇట్ ఎందుకంటే వెరీ సమ్ బేసిస్ ఫర్ ఇట్ ఏదో జ్యోతిష్ శాస్త్రం అని ఓ కాలకులేషన్ నితిన్ దట్ స్ట్రక్చర్ యూ ది యూ లీవ్ అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ ది హ్యావ్ అ వాల్యూ ఫర్ దట్ స్ట్రక్చర్ వెన్ యూ రెస్పెక్ట్ ఇట్ అంటే నన్ను మీరు తప్పే లేదనుకోండి నాకు అసలు రాహుకాలము నా బురలో ప్రవేశించడం నాకు అన్ని కాలాలు పవిత్రమైన కాలాలే అపవిత్రమైన కాలం కానీ అపవిత్రమైన దేశం కానీ అసలు లేదు అపవిత్రమైన దేశం లేదు దేశంలో మీకు భేద ఉంది అపవిత్రమైన దేశం లేదు అలాగే నేను పాఠం చెప్పేప్పుడు ఏ దిక్కు కూర్చొని చెప్తున్నానో నాకు అనిపించని కూడా అనిపించదు కూడా తోచడం ఏమో ఏ దిక్కు కూర్చొని చెప్తున్నానో అసలు దిగ్గు విభాగం ఉంటేగా దిక్కుల తేడా ఉంటే ఏ దిక్కుని కూర్చుని చెప్తున్నాను అని ఆ తేడా బుద్ధి ఉంటే దాన్ని బట్టి ఈ బుద్ధి వస్తుంది బుద్ధి అంటే అండర్స్టాండింగ్ ఆ తేడా బుద్ధి లేదు ఇంతేమిటి కాబట్టి నేను మనం చేసేది నేనే చేశానని కాదు అలాగ అయిందంటే అలాగ దానికి ఆ అలా అయిందంటే ఏదో మహాత్ముల ఉపదేశం అనండే ఏమనండి ఆ ట్రైనింగ్ అలా అయింది సెంట్రల్ భాష్యాలు చదివి చదివి ఏదో మొత్తానికి ఆ కాన్సెప్ట్ అలా వచ్చిందంటే దేశభేదం లేదు కాలభేదం లేదు సో సో మెనీ అక్కని చుట్టూ అల్లుకుని ఉన్నటువంటి భావజాలము ఇట్ ఈ ఆల్ డ్రాప్డ్ అండ్ డ్రాప్ అండ్ డ్రాప్ ఫ్రీ అయి కలి దీని తరగడమని మన బరువు మనం మోసుకునే బరువు అది మనం ఎత్తుకున్న బరువు దేవుడు ఎత్తిన బరువు కాదు దేవుడు ఎందుకు ఎత్తుతాడండి దేవుడికి పని లేదైతే దీనికి మీ బరువు పని లేదు అర్థం ఉంది అసలు దానికి సద్్రూపుడు ఈ నీటి మీ బరువు ఎందుకు పెడతాడండి ప్రకాశిస్తున్నాడు సత్య ఆనంద స్వరూపుడే ఉన్నాడు మీకు ఆనందం కలిగినప్పుడల్లా దేవుడు మీకు ఇచ్చి మొక్క అర్థం దేవుడు కర్మఫల దాత అని మీ మనస్సుని ఆ సద్వస్థపై ఏకాగ్రం చేయటం కోసం అలా తప్పిస్తే అంటే అహంకారాన్ని తగ్గించడం కోసం అలా తప్పిస్తే దుఃఖాన్ని దేవుడు అన్నాడు ఇవ్వడు కాబట్టి సద్రూపుడు ఆనంద స్వరూపుడు దుఃఖాన్ని ఇవ్వగలుగుతాడా జ్ఞాని అజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడా అజ్ఞానం అజ్ఞానాన్ని ఇస్తాడా జ్ఞానం ఏమి శోకంలో ఉన్నవాడు మీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాడా శోకంలో ఉన్నవాడు ఏమిస్తుందండి శోకం ఇస్తాడు అంతే తన గ్రీమ్ ఫేస్డ్ గా ఉన్నవాడు పక్కన మీరు కూర్చుంటే మీ ఫేస్ కూడా గ్రీమ్ అవుతుంది మీ మనసులో ఉన్న ఉల్లాసం కూడా అవడం పోతుంది కాబట్టి పాయింట్ ఈస్ నిరవయవం నిరంజనం దేర్ ఆర్ నో డిస్టింగ్ అంటే ఇప్పుడు ఏమైపోయినట్టు అంటే ఇప్పుడు మనం ఏ పద్ధతిలో జీవిస్తున్నామో ఈ అంజనము అంటే క్వాలిఫికేషన్స్ గుడ్ బ్యాడ్ అనే డివిజన్స్ అపోజిట్స్ తర్వాత స్పేస్ డివిజన్స్ నిర్వయ సాయ్ డివిజన్స్ అండ్ ఆల్ టైండ్స్ ఎగ్జెక్టివ్స్ ఎవ్స్ ఇవన్నీ కూడా మనము కల్పించి పెట్టుకున్నవి తప్ప వస్తువు ఉన్నందు లేదు అని తేల్చారం లేదండి ఈ పాఠం ఏమిటండి అదే కదా పాఠం ఇంకంటే వేరే ఉంది పాఠం గతిజ్ లాగ్ గట్ పూర్ణస్ పూర్ణమా పూర్ణమమేవాష్యూ ఓం శా తిశ్యామిష్యామి హరి ఓం శ్రీ గురు జో నమ హరి ఓంస్పణమస్